హరి ఓం గణానామహే ఉపమశ్రవస్తమ జేష్టరాజం బ్రహ్మణస్పత ఆనశృన్ నోతు సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ం పూర్ణమదూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవిష్యాంతి సహోవాచార్గ్యవాది పురుషేవాతమేవాహం ్రహ్మోపాసే ఇది సో ఈ ఆదిత్య పురుషుణ్ణి అంటే ఆదిత్య పురుషుడు అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఆదిత్య మండలం జడం కానీ మండలాధిష్ఠితమైన పురుషుడు చేతనుడు ప్రతి జడమునందు పురుషుడు అధిష్ఠితుడై ఉంటాడు పురుషాధిష్ఠితము కాని జడ పదార్థం ఏది లేదు అంటే అర్థం సర్వ జడము కూడా ఆ చేతనమునందు కల్పించబడింది ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు మీకు ఎదురుకుండా ఉన్నది జడం కానీ ఆ జడమునందు పురుషుడు అధిష్ఠితుడై ఉంటాడు కనుకనే మీరు దేవాలయానికి దర్శనానికి వెళ్తున్నారు ఇది ఆధునిక కాలంలో వ్యవస్థ ప్రాచీన కాలంలో సూర్యమండలమే దేవాలయం స్థానంలో ఉండేది సూర్యమండలమే ఈశ్వరుని ఆరాధించే ఒక వేది ఒక ఆల్టర్ అంటారు సూర్యమండలంలో ఈశ్వరుని మనం ఆరాధిస్తాం సో అది బ్రహ్మ ఈశ్వరుడికి బ్రహ్మ అని పేరు కాబట్టి ఆదిత్య పురుషుడు అనే బ్రహ్మను నేను ఆరాధిస్తున్నాను అదే బ్రహ్మ అని చెప్పబోయాడు ఆయన ఎవరు బాలాకి దృప్త బాలాకి వెంటనే ఈయనంటాడు సహోవాచ అజాత శత్రు ఆ జాతశత్రువు ఏమంటున్నాడంటే మా మైతస్మిన్ సంవదిష్టా వద్దు వద్దు వద్దు వద్దు ఏతస్మిన్ విషయే ఈ ఆదిత్య పురుషుని విషయంలో ఆ ఉపాసన గురించి నువ్వేమీ ఇప్పుడు ఉపన్యాసం మొదలుపెట్టవద్దు మా సంవధిష్టా అని చెప్పాడు ఎందుకంటే ఆయనకి తెలుసది ఇప్పుడు మళ్ళీ ఈ కథ అంతా చెప్తే మళ్ళీ కూర్చొని వెళ్ళడానికి ఆయన మహారాజు ఇంతకీ తెలుసున్న పాట ఎందుకు పాడ్డాము కాబట్టి ఆగిపోమన్నాడు అయితే పోనీ ఇప్పుడు ఏమిటి తెలుసునవు ఆదిత్య పురుషోపాసన తెలుసును కాబట్టి చెప్పనక్కర్లేదు అని కదా అజాతశత్రుల యొక్క అభిప్రాయం ఆదిత్య పురుషుడు బ్రహ్మ అంత మాత్రమే తెలుసునేమో ఆ బ్రహ్మ ఆదిత్య పురుషునికి ఏమైనా విశేషణాలు కొన్ని అదే నేను చెప్పాను ఇప్పుడు దేవుడికి కూడా విశేషణాలు ఆంజనేయుడికి అభయాంజనేయ లోకేశ అయ్యప్ప అలాగా ఓ విశేషణ ఒకటి పెడతారు ఈవెన్ వేదంలో కూడా అగ్నికి అగ్నయే కామాయపు రూడా శమష్ఠాకపాలం నిర్వపేత్ కామ అనే గుణముతో కూడిన అగ్నికి ఒక యాగము అగ్నయే అన్నాదయపురూడాశేకాదశ కపాలం నిర్వపేత్ అన్నాద అనే విశేషణము అగ్నికి మరొక యాగము చూడండి ఒకే అగ్ని కానీ విశేషణాలు మారుతూ ఉంటాయి కాబట్టి నీకు ఆదిత్య పురుషుడు బ్రహ్మ అంట మాత్రమే నీకు తెలిసి ఆదిత్య బ్రహ్మకు ఇంకీ పైన మనం ఆదిత్య బ్రహ్మ అంటే ఆదిత్య రూపంగా ప్రకాశించే బ్రహ్మ ఆదిత్య బ్రహ్మకివో కొన్ని విశేషణాలు ఉంటాయి ఆ విశేషణముల యొక్క ఉపాసనకి ఫలములు కూడా విలక్షణంగా అధికంగా ఉంటాయి కేవల ఆదిత్య బ్రహ్మోపాసనకి ఫలం కొంటుంటే విశేషణ సహితమైన ఆదిత్యోపాసనకి ఫలం ఆ విశేషణానికి తగ్గట్టుగా అధికంగా ఉంటుంది కాబట్టి ఆ విశేషణాలు నీకు తెలిసి తెలియకపోవచ్చు కదా పోనే ఆ విశేషణాలు చెప్తాను అని మొదలు పెడతాడేమోనని ఆ విధంగా మొదలుపెట్టచ్చు మళ్ళీ బాలాకి హిరోహటి చెప్పాలనే తహతహలో ఉన్నాడు కనుక దానికి ఆ విశేషణాలు కూడా నాకు తెలుసును అని చెప్పేస్తున్నాడు ఆయన ముందే ఆయన మొదలెట్టక ముందే చెప్పేస్తున్నాడు భాషితం చూద్దాము అథ జయన్మన్యసే జానీషేత్వం బ్రహ్మ మాత్రం నతు తద్ విశేషణోపాసన ఫలాని ఇది నీకు బ్రహ్మ తెలుసునయ బ్రహ్మ తెలుసును మంచిదే ఆదిత్య పురుష బ్రహ్మ చెప్దామనుకున్నాను నేను నీకు తెలుసుది మంచిదే కానీ ఆ బ్రహ్మ యొక్క విశేషణాలు ఏవో కొన్ని వాటిని ఉపాసన చేస్తే ఫలాలు వాటి గురించి నీకు తెలియదేమో నేను చెప్పచ్చు కదా అంతావేమో అథ జయన్ మంజేసే అంతావేమో అలా కూడా చెప్పక్కర్లా ఎందుకో తెలుసినా ఆ విశేషణాలు నేనే ఎకరూ పెట్టేస్తున్నా కాబట్టి నువ్వు చెప్దామనుకున్న విశేషణాలు కూడా నాకు తెలుసు అని ఆయన ఆ విశేషణాలు ఏమిటంటే అతిష్టాహ ఒక విశేషణం సర్వేషాం భూతానం మూర్ధ అని ఇంకో విశేషణం రాజా అని ఇంకో విశేషణం ఈ విశేషణాలను వేసి ఆ ఆదిత్య పురుష బ్రహ్మను నేను ఉపాసన చేసేస్తున్నాను అహమేతముపాసే అంతవరకు అజాతశత్రు బాలాకి సంవాదం ఆ తరువాత మాట ఇది ఆ తరువాత మాట శృతి యొక్క వాక్యం శృతి కదా ఈ సంవాదాన్ని మనం ముందు పెట్టింది ఆ సంవాదాన్ని చెప్పి వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకున్నారు అని చెప్పి ఆ తర్వాత శృతి తనదైన ఒక జడ్జ్మెంట్ని ఇస్తూ ఉంటుంది అది కూడా మనం చూద్దాం సో విశేషణ ఉపాసన యొక్క ఫలములు నీకు తెలియకపోవచ్చు కదా ఎందుకంత కంగారు మామా అని వద్దంటావు వినచ్చు కదా అంటావేమో ఆ విశేషణాలు కూడా నాకు తెలుసు తెలుసుని ప్రూవ్ చేయటం కోసం చెప్పేసుకున్నాడు విశేషణాలని తన్నమంతవ్యం సో ఆ విశేషణాలు నాకు తెలియవు కాబట్టి అవేనా చెప్పచ్చు అని నీవు అనుకోవద్దు అలా అనుకోవద్దు ఎందుకంటే విశేషణములు అంటే గుణములు అని అర్థం ఇది సగుణ బ్రహ్మోపాసన కదా విశేషణములోన్నా గుణములున్నా ఒకటే అర్థం కాబట్టి ఆ గుణములను నువ్వు నేను చెప్తాను అంటావేమో అలా కూడా ఎందుకంటే యత సర్వమేతదహం జానే యద్బ్రవీషి నువ్వు చెప్పడానికి ఉరకలు వేస్తున్న ఆదిత్య బ్రహ్మోపాసన విశేషణములు గుణములతో సహా ఈ మొత్తం విషయమంతా కూడా నేను నాకు తెలియను అని ప్రూవ్ చేయాలి కదా కథం అది ఎట్లు తెలుసును అని నిర్ధారించటం ఎట్లు అంటే చెప్పేయాలంతే అతిష్టాహ అదొక విశేషణం ఆదిత్య పురుషునికి లేక ఆదిత్య బ్రహ్మకి విశేషణం అతిష్టాహ అని విశేషణం అతిష్టా అంటే అర్థం ఏమిటో తెలుసిన అతీత్యభూతాన్ని తిష్టతి ఇది అతిష్ట ఈ సకల ప్రాణులను ప్రకాశింపజేస్తూ ఉంటాడు కానీ సకల ప్రాణులకు అతీతంగా ఉంటాడు ఇప్పుడు సూర్యుడు ఈ సకల ప్రాణులకు జన్మను సూర్యుడే ఇస్తాడు సూర్యకాంతి నుండే సకల ప్రాణులు జన్మిస్తాయి సూర్యకాంతి లేకపోతే అసలు ప్రాణమే ఉదయించదు అని సూర్యులకు సవిత అని పేరు అంటే సృష్టిని చేయివాడు సకల ప్రాణులను ఉత్పన్నము చేయేవాడు ఉత్పన్నం చేశాక ఆయన దారిని ఆయన ఉంటే వీళ్ళదారిని వీళ్ళు పనిచేసుకుంటారా అలా కుదాకూడదు ఆయనయే వీళ్ళందరికీ ఆ ప్రాణశక్తిని తన కిరణముల ద్వారా వేడి ద్వారా అనుగ్రహిస్తూ ఉంటాడు తర్వాత వీడు మరణించినప్పుడు ఎక్కడికి పోతాడంటే మళ్ళీ సూర్యుడిలోకే పోతుంది ఈ శక్తి అంతా కూడా కాబట్టి ఆయనే ప్రజాపతి ఆయన నుంచే ఈ సర్వం పుట్టి మనుగోడను ఆయన ఎందే విధీనమవుతూ ఉంటాడు కాబట్టి ఈ ప్రాణుల యొక్క సుఖ దుఃఖములు ధర్మాధర్మములు వీటన్నిటికీ మూలంలో అయినే ఉన్నాడు కనుక అవేమైనా ఆ సూర్యభగవాను అంటే ఆదిత్య బ్రహ్మకి అవేమైనా అంటుకుంటాయా తగులుకుంటాయా అంటే తగులుకోవు ఎలా వస్తుందంటే ఇప్పుడు ఓ ఆశ్రమం ఉందనుకోండి ఆశ్రమానికి ఏదో మహాత్ముడు హెడ్గా ఉంటాడు ఆ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు చేసే పనులన్నీ ఆయన ఏం చూస్తాడా పెడతాడా ఆయన ఏదో ఆయనకి ఏదో కూర్చొని కూర్చొని చూసుకుంటారు ఆయన ఉంటాడు ఆయన పేరు మీద ఈ ఆశ్రమం నడుచుతూ ఉంటుంది ఆశ్రమంలో ఉన్నవాళ్ళు ఎవరైనా అల్లది చేశారనుకోండి ఏదైనా తప్పు చేశారనుకోండి తప్పు చేస్తే ఈ పోలీసులు పోలీసుల ముందుగా ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు వచ్చి ఆయన్ని ఆయన పీకి పట్టుకుంటారు పట్టుకు చెప్పు మీ ఆశ్రమంలో ఉన్నవాడు తప్పుగా ప్రవర్తించాడు కదా అలా ఎందుకైందో చెప్పు అని ఈయన ఈయన పీకి పట్టుకుంటాను అంటే ఆయన కనుక వాడు తప్పుగా ప్రవర్తిస్తాడని నేను మాత్రం కలగన్నానా నేను తప్పుగా ప్రవర్తించమని చెప్పలేదు అలా ప్రవర్తించ ప్రవర్తిస్తాడని కలగనలేదు అది నా చేతిలో ఏమీ లేదు కదా అని ఈయన అన్నాడనుకోండి అది సత్యం ఆ మాట అన్నాడనుకోండి అంటే అదిగో ఆయన ఆశ్రమంలో జరిగి వాటిపై ఆయనకి అథారిటీ కంట్రోల్ లేదు అది ఫ్రీ ఫర్ ఆల్ కింద కానీ మళ్ళీ అదో అల్లరి మొత్తం దేశమంతా ఫ్రీఫరాలు కింద ఉంది దాన్ని ఎవడో అని పట్టించుకోవడం కాబట్టి అల్లరి పెట్టడానికి పనికి వస్తుంది ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆశ్రమంలో జరిగేటువంటి మంచి చెడులకు ఆశ్రమాధిపతి తప్పించుకోలేడు మంచి అయితే ఆయనకే క్రెడిట్ వస్తుంది చెడు అయితే చెడ్డ పేరు కూడా ఆయనకే వస్తుంది లోకంలో మనకు అలా కనపడుతుంది అదేవిధంగా మహా ఆదిత్య బ్రహ్మ వల్లనే సకల సృష్టి జరుగుతోంది కాబట్టి ఈ సృష్టిలో ఉండే ధర్మాధర్మాలు ఆయనకి ఏమైనా తగులుకుంటాయా తగులుకోవు అతిష్ట వీటన్నిటికీ అతీతంగా ఆయన అలా సాక్షిగా నిలిచి ఉంటాడు కాబట్టి అతిష్టా అనేది ఒక విశేషణము అతిష్టా అంటే అతీతుడు ప్రధానుడు వీటన్నిటికంటే అతిశయించి ఉండువాడు సకల ప్రాణులకు అతిశయించి ఉండేవాడు సకల ప్రాణులకు అతీతంగా ఉండేవాడు అతిశయించి ఉండువాడు అంటే ప్రధానుడు సకల ప్రాణికోటి కంటే కూడా ఉత్తముడు ఉన్నతుడు అతీతంగా ఉంటాడు అంటే ప్రాణికోటి యొక్క ధర్మాధర్మములు మొదలైన ద్వంద్వములకు అతీతంగా ఉంటాడు కాబట్టి ఒక గుణం ఏమిటది అతిష్ట ఆ గుణం అది నాకు తెలుసు నువ్వు చెప్దామనుకుంటున్నావేమో నువ్వు చెప్పక్కల నాకు తెలుసు అది మొదటి గుణం ఇంకో గుణం సర్వేషాంచభూతానా శిర అది రెండో గుణం సకల ప్రాణులకు శిరస్సు శిరస్సు అంటే పూజ్యుడు అని అర్థం ఆయన తలకాయి వంటి వాడు అన్నారనుకోండి అంటే అర్థం ఏంటి ఆయన పూజ్యుడు కాబట్టి సకల ప్రాణులకు కూడా పూజ్యుడు ఎవరో కొద్దిమందికి పూజ్యుడని కాదు సకల ప్రాణులకు పూజ్యుడు అంచేతనే మనకి భేద దృష్టి ఉంటుంది తప్ప వాస్తవం చూస్తే నేను చిన్నప్పుడు చూసేవాడిని నదిలో నదిలో స్నానం చేసి వేదమంత్రపూర్వకంగా ఆదిత్యుడికి ఉపస్నానం చేసేవాళ్ళం మేము ఈ వేద పండితులందరూ సో గాయత్రి మంత్రపూర్వకంగా నీటిని తీసుకుని అలా సమర్పించే ఉద్యంత ఉపస్థానం చేసి ఏదో వైదికంగా చేసేవాళ్ళం అదే టైంలో నేపాల చెట్టు యొక్క పుల్ల ఒకటి నోట్లో పెట్టుకుని తోముకుందుకు వచ్చేవాళ్ళు కొంతమంది రైతులు పెద్దవాళ్ళు నేపాల చెట్టు అని ఒకటి ఉంటుంది అది చాలా వగరుగా ఉంటుంది పుల్ల దాంతో తోముకుంటే దంతాలు గట్టిగా ఉంటాయని అదొక ప్రతిష్ట ఏం గట్టిగా ఉంటాయో ఏముంటాయో మొత్తానికి అదో పద్ధతి సో అది ముఖం కడుక్కునేవాళ్ళు అదే నదికి వచ్చి ముఖం కడుక్కొని సూర్యుడు ఉదయిస్తూ ఉండేవాడు అప్పుడే ఉదయిస్తూ ఉండేవాడు ఆ సూర్యుడికి వీడు ముఖం కడుక్కన్న వెంటనే దండం పెట్టారు ఇవ్వడం వేదం చదువుకోకపోయినా దండం పెడుతున్నాడు కదా ఈజిప్ట్ వెళ్తే వాళ్ళు సూర్యుడికి దండం పెడతారు సూర్యోపాసన చేసేవారు ఈ ఫారోస్ వీడుని అలాస్కాలో సూర్యుడిని ఉపాసిస్తారు ఈ ప్యాగన్ కల్చర్స్ అన్నింటిలోనూ సూర్యోపాసన ఉంటుంది ఏదో రూపంలో నక్షత్రాన్నో చంద్రున్నో సూర్యున్నో అన్ని మతాలు ఉపయోగిస్తాయి ఏదో రూపంలో వాడు ఏదో పేరు పెడతాడు కానీ మొత్తం మీద దేవుడు అంటాడు గాడ్ అంటాడు ఆ గాడ్ వస్తున్నాడు గాడ్ కొడుకు వస్తున్నాడని నక్షత్రం కనపడింది అంటాడు మొత్తానికి మళ్ళీ నక్షత్రం దగ్గరికి వచ్చాడు చూడండి నక్షత్రం చంద్రుడు సూర్యుడు విదిపెడితే ఇంకా మీకు గాడ్ కనెక్షన్ ఇంకేముంది పైకి చూడగానే సూర్యుడు చంద్రుడు నక్షత్రం కనబడతారు అదే గాడ్కి కనెక్షన్ కాబట్టి ఏదో రూపంలో సూర్యుడిని అందరూ ఆరాధిస్తూనే ఉంటారు కాబట్టి సర్వేషాం భూతానం మూర్ధ అది ఇంకో గుణం ఆ గుణోపాసన కూడా నేను చేస్తున్నాను అని అంటాడు ఇంకో గుణం ఉంది రాజా ఇతి వై సో మూడో గుణం కూడా నిశ్చయంగా నాకు బాగా తెలుసాయా మూడో గుణం ఉంది అదేవిటి అది గుణం ఏమిటి రాజా అంటే ఏమిటి రాజుడు రాజుడు దీప్తావు అనే ఓ ధాతువు ఉంది మనకి శబ్దమని చదువుకుంటే రెండో మూడు ధాతువులు ఇస్తారు పరస్మైపదికి భూధాతు ఆత్మనేపదికి ఏధాతువు ఉభయపదికి రాజురు ధాతువు చిన్నప్పుడే మేము వల్లించాము ఈ శబ్దమణి ధాతువు రాజులు దీప్త రాజతి అనే పర పరస్మైపది రాజతే అనే ఆత్మనేపది సో అదే అంటే ప్రకాశించువాడు అనే గుణం దీప్తి గుణోపేతత్వాత్ దీప్తి అంటే రాజులు దీప్తవు కదా అదే ఆయన్ని వేసేశారు వెంటనే రాజు ధాతువుకి దీప్తి అనే గుణమున్నది దీప్తి అనే అర్థం ఉన్నది కాబట్టి రాజా అంటే దీప్తి అనే గుణముతో కూడినవాడు కనుక ఆ సూర్యభగవాను రాజా అని పేరు ఈ మూడు విశేషణాలు వేసి మూడు విశేషణములు లేక గుణములు వేసి నేను ఉపాసన చేసుకున్నాను ఏ గుణములు లేకుండగా ఉత్తి గోడి ఉపాసన కాదయా మంచి గుణములు మూడు గుణములతో కూడిన ఉపాసన కాబట్టి నువ్వు దాని మీద నాకు ఉపన్యాసం నువ్వు చెప్పవద్దు ఏతైర్ విశేషణై విశిష్టం ఏతద్ బ్రహ్మా ఈ మూడు విశేషణములతోటి మూడు గుణములు ఏమిటవి ప్రధానత్వము పూజ్యత్వము రాజ్యత్వము అనే మూడు గుణములతోటి కూడి ఉన్నటువంటి ఈ ఆదిత్య బ్రహ్మను నేను ఉపాసి ఉపా ఉపాసిస్తున్నాను అయితే ఆ ఉపాసన అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే భాష్యం మీరు గట్టిగా పట్టుకోవాలి మంత్రం అయితే అయిపోయింది అక్కడ మంత్రంలో ఇంకా ఫలం వచ్చేస్తుంది గుణ విష ఫలం వీళ్ళిద్దరు సంభాషణ పూర్తయి శృతి ఈ ఉపాసన మీద ఒక జడ్జిమెంట్ ఇవ్వబోతోంది వేదం వేద అయితే ఇక్కడ శంకరులు ఉపాసన అనే పదం అర్థం చెప్తున్నారు ఉపాసే అన్నాడుగా ఎవరు ఉపాసే ఉపాసిస్తున్నాను అంటే అర్థం ఏంటి దగ్గరగా కూర్చోడం దగ్గర సూర్యమండలానికి దగ్గరగా ఏం కూర్చుంటారు మీరు వెళ్ళి కాబట్టి ఉపాసన అంటే ఏంటంటే ఆ సూర్య బ్రహ్మను ఆ ఆదిత్య బ్రహ్మను అధ్యాత్మము నందు దర్శించుట అది ఉపాసన ఎలా దర్శిస్తారు అధ్యాత్మమునందు అది చెప్తున్నారు శంకరుడు అస్న్ కార్యకరణసా కర్తృభో అహం ఏతం ఉపాసే అదే ఆదిత్యుడు అధిదైవరూపంగా అక్కడ ఉన్నాడు అధిష్టావ భూతాం మూర్ధ రాజా అనే మూడు విశేష మూడు గుణములతో కూడిన ఆదిత్య బ్రహ్మ అదే ఆదిత్య బ్రహ్మ ఈ దేహేంద్రియ సముదాయమునందు గలడు కార్యకరణ సంఘాతము సంఘాతము అంటే సముదాయము గుట్ట ఒక గ్రూపు ఏమిటి వేటి యొక్క సముదాయము దేహము దేహం కనబడుతుందిగా దేహము అంటే మధ్యామాంస చర్మము మధ్యామాంసములు అస్థిపంజనము అది దేహము అదేహంలో ఇంద్రియములు చెవి కన్ను కాళ్ళు చేతులు మనస్సు ఈ వీటన్నిటి యొక్క సముదాయ రూపమైన ఈ అధ్యాత్మమునందు కర్త ఎవరు ప్రాణశక్తి భోక్త ఎవరు విజ్ఞానశక్తి ప్రాణశక్తి విజ్ఞానశక్తి కలిస్తే హిరణ్య ఆ హిరణ్య గర్భుడే ఆదిత్య మండలాంతర్గతుడు మంత్రార్థం వచ్చేసింది అప్పుడే ఆదిత్య ఈ దేహమునందు ఈ దేహేంద్రియ సముదాయమునందు లేక అధ్యాత్మమునందు కర్తా భోక్తగా ఉన్నారు అంటే అర్థం ఏంటో తెలిసిన నాహం భోక్త బ్రహ్మభోక్త నాహం కర్త బ్రహ్మకర్త ఇది వైదిక సంప్రదాయం ఆధునిక సంప్రదాయంలో బ్రహ్మ అంటే ఎవరికి అర్థం కాదు బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు అనుకుంటాడు ఎవరి బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడి కంటే పైవాడు విష్ణువు కదా అని మళ్ళీ అదొ సందేహం అదే అది బ్రహ్మనే మాట తీసి హరి అని పెట్టండి నాహంభోక్త హరిర్భోక్త నాహం కర్త హరికర్త కాబట్టి అక్కడికి ఉపాసన పూర్తవుతుంది మీరు అధ్యాత్మంలో దాన్ని తీసుకొస్తే కానీ ఉపాసన పూర్తి కాదు అదే ఈ విధంగా నేను ఆదిత్య బ్రహ్మని ఉపాసిస్తున్నాను అని ఆ రాజు చెప్తున్నాడు ఉపాసిస్తున్నాను అంటే అనవరతం పశ్యామి ఎప్పుడూ కూడా అలాగే దర్శిస్తున్నాను అని అర్థం ఉపాసించుతా అంటే నిరంతరము దర్శిస్తున్నాను పొద్దున్న సూర్యుడు ఉదయిస్తూ ఉంటే అడుగో సూర్యభగవానుడు సకల ప్రాణుల రాజు ప్రధానుడు సకల ప్రాణుల యొక్క పుణ్యపాపములకు అతీతమైన వాడు అక్కడ ప్రకాశిస్తూ ఉన్నాడు ఆదిత్య బ్రహ్మ ఈ ఆదిత్య బ్రహ్మయే నా హృదయము నుండి కర్తాభోక్తాగా ఉన్నాడు అని భావన చేయటం ఉదయ సమయంలో మళ్ళీ సాయం సమయం కూడా అలాగే భావన చేయాలి దీనికి సంధ్యావందనం అని పేరు మళ్ళీ మధ్యాహ్న సమయంలో కూడా అలాగే భావన చేయాలి ఈ భావన హృదయంలో నిలబడిపోవాలి అలా ఫిక్స్ అయిపోవాలి అది ఎంత గొప్ప భావన చూడండి మీరు ఆలోచించండి మనము మన హృదయంలో ఫిక్సేషన్స్ ఏముంటాయి ఫిక్సేషన్స్ అంటారు ఫిక్స్ అయిపోయి ఉంటాయి ఏమిటి ఉంటాయి డబ్బు గురించో లేకపోతే వీళ్ళలాగా వాళ్ళలాగా నా కొడుకు నా కూతురు అంటే ఈ ఫిక్సేషన్సే తప్ప అక్కడున్న ఆదిత్య బ్రహ్మయ్య హృదయంలో కర్తాభోక్తాగా ఉన్నాడు అని ఆలోచించి వాడు ఎవడు వైదికుడే మానేశిడు ఆలోచించడం ఒకవేళ మీరు అలా ఆలోచిస్తే అలా దర్శిస్తే దాని పేరు ఉపాసన ఉపాసన అంటే రెండు రకాల ఉపాసనలు సిటింగ్ మెడిటేషన్ మెడిటేటివ్ లైఫ్ స్టైల్ అనే ఉంటాయి మెడిటేషన్ అంటే ఆ సమయంలో అక్కడ అలాగా కూర్చుని ఇలా కానీ నడువు నిటారుగా పెట్టి మంత్రం ఏదో చెప్పడం ధ్యానం చేయటం అది సిటింగ్ మెడిటేషన్ అవసరం ముఖ్యం బట్ అట్ ది సేమ్ టైం ఆ మెడిటేటివ్ లైఫ్ స్టైల్ అంటే మీరు ఆ రకంగా భావన చేసుకుంటూ జీవించేస్తారు రోజు అలా గడిపేస్తారు భావన చేసుకుంటూ రోజు గడిపిస్తారు అది అది ఉపాసన అంటారు ఎంత బాగుందో చూడండి ఫలమపి ఏవం విశిష్టోపాసకస్ ఈ విధంగా సగుణంగా గుణములు మూడు గుణములతో కూడి ఆదిత్య బ్రహ్మను ఉపాసన చేసి వాడికి ఫలం కూడా ఉంటుంది ఆ ఫలాన్ని ఎవళ్ళు చెప్తారు బాలాకి చెప్తాడా ఆయనే చెప్పడం అజాతశత్రు చెప్తాడు ఆయనే చెప్పడు మరి ఎవరు చెప్తారు శృతి చెప్తుంది ఆ ఫలం చెప్తా ఉంది శృతి చూడండి సయ ఏతమేవము అతిష్టా సర్వేం భూతానా మూర్ధ రాజా భవతి ఇది శృతి వచనం ఇది అజాతశత్రువు వచనము కాదు బాలాకి వచనము కాదు సహా ఆతడు ఆతడంటే ఎవరు నేను మంత్రం చెప్తున్నాను ఆతడంటే ఎవరు యహ ఏతం ఏవం ఉపాస్తే ఎవడైతే ఈ ఆదిత్య ఈ విధంగా అంటే మూడు గుణములు కలిగి ఉన్న విధంగా ఉపాసిస్తాడో వాడికి ఆ ఉపాసన గుణములు వాడికి మీరు ఏ విధంగా ఉపాసిస్తే ఆ గుణాలు మీకు అంచేతనే ఇప్పుడు దేవుడు మాంచే కొట్టేస్తాడు పొడిచేస్తాడు అని ఉపాసించారనుకోండి మీకు కూడా ఆ లక్షణం వస్తుంది అంచేత అలా ఉపాసన చేయకూడదు రాజ్యసోపాసన తామసోపాసన చింది చింది భింది భింది నాశయ నాశయ అంటూ ఇలాగా అలా అది కూడా చా చా పలకాలి చింది అనాలి రెండు మహాప్రాణవర్ణాలు చింది చింది అంటే ఏదో మట్టి అసహ్యంగా ఉంటుంది బింది రెండు మహాప్రాణవర్ణాలే బింది బింది కాదు కాబట్టి అలాగే జనం అలా పలుకుతున్నారు అని చేత అంటున్నాను నేను కాబట్టి మహాప్రాణవర్ణాలను చక్కగా ఉచ్చరించాలి నేను చూశాను శృంగేరి సంస్థానంలో పండితుల యొక్క ప్రత్యేకత దాంట్లో పండితులు తయారవుతారుగా ప్రత్యేకత ఏమిటంటే మహాప్రాణవర్ణాలని వాళ్ళు బాగా పలుకుతారు అంతేకాదు బాగా పలకడమే కాదు మహాప్రాణవర్ణాలని పలికి వాడిని చూస్తే ప్రశంసిస్తారు అంటే అర్థం ఏమిటి వాళ్ళు కూడా ఈ సమస్య ఫేస్ చేశారలే కదా ఏమిటి కారణం ఏమిటంటే ఎవడైనా అత అలా నడిచి వెళ్తూ మహాప్రాణవర్ణం సరిగ్గా పలకపోతే శృంగేరి స్వామి వారి చెవిలో పడితే ఆయన వాడి చేత గోడపుచ్చి వేయిస్తారు అందుకోసమని జాగ్రత్తగా అడుగుతారు సో ఎనీవే వాడికా ఫలం ఏమిటి ఫలము వీడు కూడా అతిష్టాహైపోతాడు అంటే ఏమిటి ఆ సుఖదుఖములనే ద్వంద్వాలకు అతీతంగా ఉండిపోతాడు అంతేకాకుండా చుట్టూ ఉన్నటువంటి జనులలో ప్రధానుడు ఉంటాడు సర్వేషాం భూతానం మూర్ధ తర్వాత వీడు కూడా జ్ఞాన ప్రకాశమును ప్రకాశిస్తూ ఉంటాడు ప్రకాశించడం అంటే అలా మెరిచిపోతూ ఉంటాడనా ముఖం మెరిసిపో మెరుపు ఎంతకాలం ఆగుతుంది ముఖం మెరుపుదే ఉంది కొంచెం ఆ ఫౌండేషన్ అది జాతిలో చూసుకుంటే ముఖం ఏదో ఒక దోగపు మెరవన మెరుస్తుంది దట్ ఈజ్ నాట్ ది పాయింట్ జ్ఞానం యొక్క ప్రకాశం అనేది చెప్పాలి ఆ విధంగా ఉపాసన చేస్తే ఆ లక్షణాలు వచ్చేస్తాయి అంచేతనే ఉపాసన చేసేప్పుడు మీరు కాషస్గా ఆలోచించుకుని ఉపాసన చేయాలి లోకంలో అన్ని రకాల ఉపాసనలు మీరు ఆలోచించుకుని ఉపాసన చేయాలి ప్రతి దాన్ని అలా పట్టేసుకుంటూ పరుగులు తీయడం కాదు అనేక రకాల ఉపాసనలు ఉంటాయి ఇప్పుడు నేను ఇవాళ మధ్యాహ్నం ఒక ఆయన చెప్తుంటే విన్నాను మాతంగి ఉపాసన చేస్తే మనకి పోయిన వస్తువులు తిరిగి దొరుకుతాయి పోయిన వస్తువులు దొరకడం ఎందుకు ఏదో పోయింది ఎప్పుడో ఏదో ఒకరో పోయింది మళ్ళీ ఏదో పిచ్చి ఏం పిచ్చా దీనికోసం మాతంగిని ఉపాసన మాతంగి ఏదో చెప్తాడు ఆయన ఉంటాయి ఎలాగ ఆయన చెప్తున్నారంటే ఆయన తప్పు కాదు ఎక్కడో రాసింది ఆయన ముక్కులు పెట్టుకొచ్చి చెప్తున్నాడు కాబట్టి అది కూడా ఉపాసనే ఒకప్పుడు దొరకట్లు కూడాను ఇప్పుడు కొంచెం చెంబు ఏదో పాత పోయింది అనుకోండి మీరు వాత్య ఉపాసన చేస్తే ఆ పెద్ద చెంబు మా తాతగారు నాకు ఇచ్చారు అది మళ్ళీ దొరికింది ఏం చేస్తారు దాంతో ఏదో మధ్య నీళ్ళు ఏదో చేస్తారు సంథింగ్ లైక్ దాస్ట్ సో అదో ఉపాస అప్పుడు ఏమైపోతుందంటే ఈ చెంబు తప్పేలా వీటి మీద ఆసక్తి బాగా పెరిగిపోతుంది సంసారం మరింత బిగుసుకుపోతుంది ఉపవాసం చేసి వీళ్ళు తెచ్చుకున్న పుణ్యం ఏమిటంటే మరింత లంపటం తెచ్చుకుంటారు కాబట్టి ఉపాసన చేసేప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉపాసన చేయాలి ఇలాంటి ఉపాసన ఏదైనా చేస్తే బాగుంటుంది అది ఆ గుణాలే వచ్చేస్తాయి మీరే గుణాలు ఉపా మీకు దేవుళ్ళు ఉన్నాయనుకుంటారు మీరు దేవుళ్ళు ఉండడం వీలో దేవుడు అంటే మీరే దేవుడు దెయ్యం అన్నా మీరే దేవుడన్నా మీరే అది ఉపాసన యొక్క రహస్యం అది కాబట్టి ఏవం విశిష్టోపాసకస్య ఫలం ఈ గుణములతో కూడిన ఆదిత్య బ్రహ్మను ఉపాసన చేసేవాడికి ఫలం కూడా అలాగే ఉంటుంది అదే చెప్తున్నారు సహాయ ఏతం ఏం ఉపాస్ ఏతం అంటే ఈ పురుషుని ఏవం ఈ విధముగా మూడు గుణములతో కూడి ఉన్న విధంగా ఎవడైతే ఉపాసన చేస్తున్నాడో వాడు వాడేమవుతాడు అతిష్టా అతిష్టా అవుతాడు సర్వేషాం భూతానా మూర్ధ అది కూడా అవుతాడు రాజా భవతి రాజు కూడా అవుతాడు రాజు అవుతాడంటే సింహాసనం ఎక్కుతాడని కాదు దీప్తా భవతి చక్కగా ప్రకాశిస్తూ ఉంటాడు ఎందుకంటే యథా గుణోపాసనమేవహి ఫలం హీ ఎంచేతంటే ఫలం ఎప్పుడూ కూడా మీరు చేసే గుణముల యొక్క ఉపాసనలకు అనురూపంగా ఉంటుంది యథాగుణ ఉపాసనం అంటే గుణోపాసనం అనతిక్రమ్య యథ గుణముల యొక్క ఉపాసనను అతిక్రమించకుండా ఆ ఉపా అంటే ఆ ఉపాసన ఎలా ఉంటే దాని ఫలం కూడా అలాగే ఉంది అందుచేతనే మహాత్ములు ఏమని చెప్తారంటే ఉపాసన చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు కారు ఉందనుకోండి కారుని మీరు కొనుక్కుని దాన్ని ఉపాసన చేసేటనుకోండి కొనుక్కునేప్పుడు ఎలాగ కొంత ఉపాసన తప్పదు అంటే ఆ డీటెయిల్స్ చూడడం ఆ మోడల్స్ చూడడం ఆ మోడల్స్లో ఉండే వివిధములైన గుణములు ఉంటాయి ఒక్కొక్క మోడల్కి కొన్ని విశిష్ట గుణాలు ఉంటాయి ఆ గుణములన్నింటినీ పరిశీలించడం దీంట్లో సీట్లు బాగుంటాయి దాంట్లో టైర్లు బాగుంటాయి దాంట్లో స్టీరింగ్ బాగుంటుంది ఇంజన్ బాగుంటుంది ఆ పైన నా టపేరం బాగుంటుంది అంటే ఆ గుణములన్నింటినీ పరిశీలించడం ఇవన్నీ మరి చేయకుండా కారుకుంటారా బ్రాండు కంపెనీ నేమ్ ఇవన్నీ పరిశీలిస్తారు ఒక పదిహేను రోజులు ఆ ఉపాసన చేస్తారు అదే ఉపాసన ఏంట రాత్రి కళలో కూడా ఈ మోడల్ కార్లన్నీ కనపడుతూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒక అలా క్యూ కట్టినట్టు అంటే ఉపాసన బాగా చేస్తున్నారు నేను తర్వాత తీరా కారు కొన్న తర్వాత ఆ ఉపాసన కంటిన్యూ చేయడం దాన్ని ముందు దేవాలయానికి తీసుకెళ్ళడం దానికి పూజ చేయడం వీళ్ళు ఎప్పుడూ హనుమంతుడికి పూజ చేయకపోయినా ఈ కారు కొన్న రోజున మాత్రం పూజ బాగా చేస్తుంది హనుమంతుడికి కారుకి సంబంధం ఏంటి హనుమంతుడు విన్నాడంటే ఆయన ఆశ్చర్యపోతారు వీళ్ళు మొహం ఇచ్చేది ఇక్కడ నాకు ఈ కారుల చేతవదేవి లేదో రావరావా అంటే సీతాదేవి దానికి దీనికి ఏమీ సంబంధం లేదు ఏదో ఎవడో మొదలు పెడతాడు సో గతాను గతుకోవాలో ఒక కాబట్టి పోతూ ఉంటుంది హనుమంతుడిని ఉపాసన చేయమన్నారు కానీ మీరు హనుమంతుడిని తెలుసుకుని పూజించుకోవాలి కానీ ఆ హనుమంతుడిని కారులో పెట్టి పూజిస్తానంటే కారును అడ్డంగా పెట్టుకుంటే కారు గుణముతో సహా హనుమంతుడిని పూజిస్తున్నారంటే మీరు కారునే పూజిస్తున్నారు వాస్తవంగా కారునే పూజిస్తారు దానికే బొట్లు వదిలిపెట్టి కారునే పూజిస్తారు పూజించి దాన్ని ఆ కారు ఎప్పుడూ సొట్టపడకూడదన అంటే మీరు జడోపాసన చేస్తున్నారు అని అర్థం మీ మనస్సు క్రమంగా జడమైపోతుంది తమో గుణ ప్రధానమైపోతుంది మీ అంటే మీరని కాదు అలాగే కుక్కను పిల్లినో ఉపాసన చేశారనుకోండి పిల్లిని ఉపాసన చేస్తే పిల్లి తమో ప్రధానంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా పిల్లిలా తయారవుతారు తమో గుణ తయారవుతారు యథోపాసనమేవహి ఫలం మీరు కుక్కను ఉపాసన చేశారని కుక్క రజోగుణం కుక్క లక్షణం రజోగుణం కాబట్టి మీకు రజోగుణం గట్టిగా పట్టుకుంటుంది రజోగుణం ఉంటే ఆసక్తి ఇత్యాదులు పట్టుకుంటాయి గట్టిగా కాబట్టి ఉపాసన చేసే ముందు కొంచెం చూసుకోవాలి ఉరికే దేన్ని పెడితే దాన్ని ఉపాసన చేసేయకూడదు అచేతనే ఒక కవి పాడాడు ప్రేమించే ముందు జర సంభాల్కర్ ప్యార్కరో అన్న ఏదో పాటు కొంచెం ఆలోచించుకుని ప్రేమించాలి ఎందుకంటే ప్రేమించినట్లయితే ఆ ప్రేమ నీ హృదయంలో అద్భుతములైన మార్పులు తీసుకొచ్చేస్తుంది ఆ ప్రేమకు ఆ బలం ఉంటుంది అంత మహాశక్తి ఉంటుంది ఆ ప్రేమకి కాబట్టి ప్రేమించే ముందు ఆలోచించుకో యోగ్యమైన వ్యక్తిని ప్రేమిస్తున్నామా లేక యోగ్యమైన వస్తువుని ప్రేమిస్తున్నామా ఉపాసనని చాలా కాషస్గా నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇది ఏదో ఏదో కథ కన్నా చెప్పట్లా దేర్ ఈస్ అని ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ఇట్ అది పీపుల్ షుడ్ రికగ్నైజ్ అందుకోసం చెప్తున్నాను శంకరులు అలాగా అలవకగా ఓ మాట చెప్పేసి ముందుకు వెళ్ళిపోతారు నేనేదో ఛాదస్ంగా చెప్తున్నాను ఆయన ఓ కొటేషన్ హటిస్తున్నారు యథోపాసతే తదేవ భవతి ఇది ఇది అక్కడి నుంచి వచ్చిందో నేను నెంబర్ వేసి ఇచ్చాను శతపథ బ్రాహ్మణంలో ఉంది ఆ పరమాత్మను మీరు అన్ని రూపములు పరమాత్మ రూపములే అదో పెద్ద సమస్య మీరు కుక్కపిల్లను ఉపాసన చేసినా దాంట్లో కూడా దేవుడే ఉంటాడు కానీ రజోగుణ విశిష్టంగా ఉంటాడు అది సమస్య తర్వాత మీరు దేవుడిని ఉపాసన చేయట్లేదు కుక్కపిల్ల నేను ఆమరూపాలను చేస్తున్నారు అదో సమస్య ఇవన్నీ ఇష్యూస్ ఇప్పుడు ఆదిత్య మండలాన్ని ఉపాసన చేయట్లేదు ఆదిత్య పురుషుల్ని ఉపాసన చేస్తుంది దట్ ఈస్ ది బ్యూటీ అఫ్ ఇట్ కాబట్టి ఆ పరమాత్మను ఆ ఏ రూపాల్లో మీరు ఉపాసన చేస్తే ఆయా ఫలాన్ని మీరు పొందుతారు అదే మీరు అయిపోతారు తదేవ భవతి అదే అయిపోతారు కాబట్టి ఉపాసనకి బలం ఉంటుందండి యాక్షన్ కా బలం ఉండదండి క్రియకా ఉండదు ఆ ఉపాసనకా బలం ఉండదు కాబట్టి ఇంటర్నల్ కెమిస్ట్రీ అంతా మారిపోతుంది ఉపాసన వల్ల కాబట్టి కాషస్గా ఉండాలి ఆమంత్రం పూర్తి సహోవాచ గార్గ్య మళ్ళీ గార్జ్యుడు అది గార్జ్యుడంటే ఆయన దృప్త బాలాకి ఊరుకోవచ్చు కదా నా నా పొదిలో ఇంకా బాణాలు ఉన్నాయని ఎవడే అన్నాడు ఆ విధంగా అపోలే ఆదిత్య తెలిస్తే నాకు ఇంకో బ్రహ్మ తెలుసు ఆది బహుశా నీకు వీడికి తెలుసుండదులే అని ఇంకా గర్వం ఈ బ్రహ్మ వీడికి తెలుసు ఉండదు ఫోన్ ఆదిచంద్రం ఏదో తెలిసింది మొట్టమొటాలోనే మనం లేవనైతేనే ఆయనకి తెలిసి కూర్చుంది మనం ప్రూవ్ చేసుకోలేకపోయాం మనల్ని చలు ఇంకో బ్రహ్మని నేను చెప్తాను వీణని మొదలుపెట్టాడు సహోవాచ గార్గ్య ఎవరంటున్నాడు ఎ ఏ వాసంద్రే చూడు చంద్రమండలంలో సూర్యమండలాన్ని వీలుపెట్టి చంద్రమండలం దగ్గరికి వచ్చాడు ఇది ఎలాగంటే ఆధునిక పరిభాషలో తిరుపతి నుంచి కాళహస్తి వచ్చినట్టు అది వేరేది వేరు అనుకుంటాడు వీడు కాదు వేరును ఏమీ లేదు అక్కడ తిరుపతిలో ఏది ఉందో కాళహస్తిలోనో అదే ఉంది ఉడికే విగ్రహం మారిందంటే ఆదిత్య మండలంలో అదే వైదికుడు అయితే దేవాలయాలు అనేది ఏమీ లేదు వైదికుడికి చుట్టూ ఉన్న ప్రకృతియే దేవాలయం సో సూర్యుడిలో ఉండే బ్రహ్మ ఆదిత్య బ్రహ్మ నాకు తెలుసు అంటే అయితే చంద్ర బ్రహ్మను నేను ఉపాసన చేస్తున్నాను ప్లీజ్ డూయింగ్ ఇట్ చంద్రబ్రహ్మ పోసి అజాతశత్రువుకి తెలిసి ఉండకపోవచ్చు అప్పుడు ఏం చేయొచ్చు తను గురుస్థానంలో ఉండి అజాతశత్రువుకి చంద్రబ్రహ్మను ఉపాసన చేయొచ్చు బోధించవచ్చు ఆ తర్వాత లోకంలోకి వెళ్ళి అజాతశత్రు మహారాజు నాదిగ్రెస్ నాకు శిష్యుడు అని చెప్పుకోవచ్చు చూసారా ఈ జాతకాలు చెప్పేవాళ్ళు రాష్ట్రపతికి నేను జాతకం చెప్పానంటాడు అని ఒక ఫోటో హోటది ఆ ఫోటోలో ఈ ఇతను రాష్ట్రపతి ఎదురు ఎదురుగా కూర్చుని ఉంటారు అది మరి కల్పించిన ఫోటోలో లేకపోతే వాస్తవం కూడా అవి ఉండొచ్చు సో రాష్ట్రపతికే జాతకం చెప్పేటంటే ఇంకెవరికైనా చెప్పగలుగుతాడని మనం అనుకుంటాం అలాగే ఈ నా నేను బ్రహ్మోపదేశం చేశాను అని ఆయన పట్టుదలది చంద్రబ్రహ్మను నేను ఉపాసిస్తున్నాను సహో వాచా అప్పుడు వెంటనే అజాతశత్రువు ఏమంటున్నాడంటే మామై తస్మిన్ సంవధిష్టా ఉదయో నువ్వు చెప్పే ఆపు ఆపుతున్నాడు అంటే పోనీ నీకు కేవల చంద్రబ్రహ్మ తెలిసి గుణవిశిష్టమైన గుణములతో కూడిన చంద్రబ్రహ్మ తెలియకపోవచ్చు అది పోని అది చెప్తాను నేనంటే ఆ గుణాలను నేను నాకే తెలుసు ఈయన ఇంకా ఆనకముందే ఈయన ఏకరవ పడుతున్నాడు బృహన్ సోమో రాజా ఇది వై అహమేతము పాసే ఇది ఇంకా అడగక్కర్లేకుండా చెప్పేస్తున్నాడు గుణాలు కూడా చెప్పేస్తున్నాడు ఈ చంద్రబ్రహ్మ ఉన్నాడే ఈయన బృహన్ అనే గుణము గలవాడు పాండరవాసాహ అనే గుణము గలవాడు సోమో రాజా లేకపోతే రాజా వేరు అవ్వచ్చు లేకపోతే రెండు కలిపి ఒకటి అవ్వచ్చు చూద్దాం చెప్తారు పారకమైన గుణము గలవాడు అని నేను ఆయన్ని ఉపాసన చేస్తున్నాను సోమహ అని ఎందుకన్నారంటే ఆ చంద్రుబ్రహ్మని సౌమ్యంగా ఉంటాడండి చల్లగా ఉంటాడు చంద్రుడు సూర్యుడిలాగా మండిపోతూ ఉన్నాడు చల్లగా ఉంటాడు కాబట్టి సోమహ అన్నారు ఓకే సోమో రాజా ఒకటే గుణమని చల్లగా ఉండి వెన్నెల రూపంగా ఉండి ప్రకాశిస్తున్నాడు రాజా అంటే ప్రకాశిస్తున్నాడు సూర్యుడు రాజానే కానీ ఆ రాజా వేరు ఆయన చల్లని రాజా కాదు ఈయన చల్లని రాజా చల్లని రాజు అంటారు సోమో రాజ అంటే చల్లని రాజు అదో గుణం మూడు గుణాలు ఈ విధంగా నేను ఉపాసన చేస్తున్నాను అనేప్పటికీ పాపం లేలమోహం ఇంకేం చెప్తాడు ఎవరు అన్నీ ఆయన చెప్పకుండానే ఈయన చెప్పేస్తూ భాష్యకారులు సంవాదేనా ఆదిత్య బ్రహ్మణి ప్రత్యాఖ్యాతే అజాతశత్రునా ఒక చర్చ జరిగిందిగా వీళ్ళిద్దరికీ సో ఎవరికి సో మన గార్గ్యుడకు మన దృప్తబాలాకి అజాతశత్రుడి మధ్యలో సంవాదము జరిగింది సంవాదం అంటే చర్చ జరిగింది ఆ చర్చలో నేను మీకు సూర్య ఆదిత్య బ్రహ్మను ఆయన అంటే ఆదిత్య అని తిరస్కరించాడు ఆయన ఆదిత్య బ్రహ్మను ఉపదేశిస్తానంటే వద్దులే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఆ ఒక ఆయన మంత్రాల ఉపాసన చేస్తూ ఉంటాడు ఆ ఊరికో పెద్ద ఆయన వచ్చాడు కబురు పెట్టాడు ఆ నీకు మంత్రోపదేశం చేస్తాను వద్దున ఎందుకంటే అలాగే వద్దంటారెడ్డితో కూర్చొని మంత్రోపదేశం చేస్తాను ఆ గాయత్రి మంత్రం గాయత్రీ మంత్రం ఎందుకంటే బాబు నేను ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చేస్తున్నాను ఆ సరే మంత్రం నువ్వు చేస్తూ ఉండొచ్చు పంచాక్షర మంత్రం పంచాక్షర మంత్రం మా తాతగారు చెప్పారండి నేను అది చేస్తున్నాను అయితే నీకు ఇంకొకటి ఏకాదశి ద్వాదశాక్షర మహామంత్రం అది నా కూర్చు సో ఈ రకంగా చర్చ నడుస్తున్నాం ఈ సంవాదము చేసి ఆదిత్య బ్రహ్మను ఆయన పక్కన పెట్టాడు ప్రత్యాఖ్యాత అంటే నిరాకరించాడు ఉద్దయో ఆదిత్య బ్రహ్మను నేను ఆల్రెడీ నాకు తెలుసు అప్పుడు ఇంకో బ్రహ్మను పెడుతున్నాడు ఆయన చంద్రమసి బ్రహ్మాంతరం ప్రతి పేదే కూడా బ్రహ్మ ఉన్నాడుగా బ్రహ్మ లేని చోట వెళ్ళి బ్రహ్మ ఉంది ఎలక్ట్రిసిటీ లాగా అన్ని గ్యాడ్జెట్స్లోనూ ఎలక్ట్రిసిటీ ఉంటుంది సో చంద్రుని ఎందు బ్రహ్మ ఇంకో బ్రహ్మది ఆదిత్య బ్రహ్మ కంటే మరి గుణాలు వేరే ఉంటాయిగా సో ఎలాగంటే వెంకటేశ్వర స్వామి ఎందు మీరు ఈశ్వరుని ఉపాసన చేస్తున్నారు కాళహస్తీశ్వరుని ఎందుకు కూడా ఈశ్వరుని ఉపాసన చేస్తున్నారు కానీ ఆ ఉపాసన లేదు ఈ ఉపాసన లేదు ఆ ఉపాసనకి నామాలు పెట్టుకోవాలి ఈ ఉపాసనకి అర్థబొట్టు పెట్టుకోవాలి ఆ ఉపాసనకి ఏదో లక్ష్మీగద్యమో లేకపోతే సుప్రభాతమో పాలి వెంకటేశ్వర సభ సుప్రభాతం అని మొదలుపెట్టాలి ఈ ఉపాసనకి అది రాదు ఈ నమస్తే రుద్రమన్యవంతో యషవే నమ అని వీరికి మొదలుపెట్టాలి ఒకసారి రామ పట్టాభిషేకం అవుతుంది నాకు భాగవ గుర్తు రామ పట్టాభిషేకం అవుతుంది రాముడికి అభిషేకం చేస్తున్నారు అభిషేకం చేస్తుంటే మామూలుగా అభిషేక మంత్రాలు కొన్ని ఉంటాయి పవమానస్సు వర్జన పవిత్రైన పునాతుమా విన్నారా ఇవంతున్నారు అవమా సూక్త వారు ఒకటి ఉంది అది మామూలుగా గడగడగడ చెప్పేస్తారు పండుగ వచ్చిన వాళ్ళు అది చెప్పి అభిషేకం చేసేస్తున్నారు ఇంకా అభిషేకం సమర్పయామే ముందుకు వెళ్ళబోతున్నాడు ఆయన వస్త్రం నేనన్నాను నమ్మోమ అజ చరిత్ర అజ చారణ అంటే అదేంటి అంటే కాదండి ఇది కూడా చెప్పండి రాముడు రాముడు శివుడు శివుడు రాముడు ఒక్కటే చెప్పండి ఇది కూడా నేనే చెప్పేశాను చెప్పేసేస్తే ఆయనకి ఒళ్ళు మండిపోయి ఆయన్ని అలాగా ఇబ్బంది పెట్టడం నాకు ధర్మం కాదు కానీ మరి అప్పుడు కుర్రయోగ ధనం ఒక పట్టుదల మంత్రాలు వచ్చిన వాడు ఊరుకోలేడు రాజసం ఉంటుంది దాని నుంచి బయటపడడానికి చాలా వివేకం కావాలి మహాత్ములతోటి మెలగడం కావాలి అది ఆ వయస్సులో రాదది నమస్వమాయికి చెప్పేస్తే ఆయన ఏం చేస్తాడు మరి ఈ గుడ్ నాట్ హెల్ప్ ఇట్ అది అయిపోయిన తర్వాత అయిపోయిందా అన్నాడు లేదు వశించమే మయస్చమే ప్రియంచమేను కామస్థమే అని అది చెప్పి అప్పుడు ఇడా దేవహూ ఆయన ఇప్పుడు అయిందండి అంటే అప్పుడు ఆయన వస్త్రానికి వెళ్ళాడు ఆ ఇంకో బ్రహ్మని పెట్టేస్తున్నాడు ప్రతిపేదే అంటే మొత్తం ఉపచక్రమే ఇంకో బ్రహ్మను చెప్పడానికి ప్రా మొదలుపెట్టేశాడు ఈ బ్రహ్మ చంద్ర చంద్ర చంద్రుని అందలి ార్గ్య గార్గ్యుడు ప్రతిపేదే చెప్పడానికి మొదలుపెట్టాడు ఎలాగంటే ఏ వాసంద్రే ఆ చంద్రునియందు ఉన్నాడు బ్రహ్మ కానీ మరి ఉపాసన ఉండాలి కదా అధ్యాత్మంలోనూ ఉన్నాడు ఎలాగైతే ఆదిత్య బ్రహ్మ కర్తాభోక్తగా ఉన్నాడో హిరణ్య గర్భుడు ప్రథమ జీవుడు జీవుడంటే కర్తాభోక్త అంచేత అక్కడ ఉన్న హిరణ్య ఇక్కడ ఉన్నాడు బ్రహ్మ అంటే ఇక్కడ కర్తాభోక్తగా ఉన్నాడు అని అర్థం అంటే ఆదిత్య మండలంలో సమష్టి రూపంగా ఉంటాడు అధ్యాత్మమునందు వ్యష్టి రూపంగా ఉంటాడు ఆ సమష్టి ఏ వ్యష్టి సమష్టి ఉంటుంది సముద్ర తరంగా ఉందనుకోండి సముద్రమే తరంగ రూపంగా ఉంటుంది సమష్టి ఏ అది మనం చూసాం ఇప్పుడు కూడా చంద్రుడు ఎందు బ్రహ్మ ఉంటాడు చంద్రబ్రహ్మ అందామని అది అధ్యాత్మమునందు ఉంటాడు మనస్సుకి దేవత చంద్రుడు మనసిచ మనస్సు నుండి కూడా ఏక పురుష అది అది ఉపాసన ఆ చంద్ర బ్రహ్మయందు ఆ చంద్ర మండలమునందు ఏ పరబ్రహ్మ ఉన్నాడో ఆ పరబ్రహ్మయే నా నా మనస్సునకు దేవతగా ఉన్నాడు అని ఉపాసన ఆ చంద్రుని ఎందు ఉన్నవాడే అయితే చంద్రునియందు ఉన్న బ్రహ్మ అంటే హిరణ్య గర్భుడు కర్త భోక్త మనస్సునందు కూడా కర్తా భోక్త అయి ఉంటాడు ఎందుకంటే మనస్సు అంటే బుద్ధిని కలుపుకోండి బుద్ధి కూడా మనస్సులో భాగమే మనస్సు బుద్ధి అన్నీ ఒకటే సో బుద్ధి అంటే అదే భోక్త కూడా మనస్సు కూడా భోక్త కర్త భోక్త కర్త చది పూర్వవద్శేషణం మొదటి మంత్రంలో ఎలా అయితే కర్తాభోక్త రూపంగా ఉన్నాడని చెప్పుకున్నామో ఆ విశేషణము అక్కడ చంద్రబ్రహ్మయందు ప్రకాశిస్తూ ఉన్నటువంటి చంద్ర చంద్రమండలమునందు ప్రకాశించే బ్రహ్మయే ఈ మనస్సునందు దేవతగా ఉన్నాడు ఈ అధ్యాత్మమునందు కర్తాభోక్తగా కూడా ఉన్నాడు అనే విశేషణాన్ని మీరు దాంట్లో జత చేసుకోవాలి తద్వారా అది ఉపాసన అని చేతనే ఎప్పుడూ దేవుణ్ణి బయట ఎట్టపెట్టేస్తే అది ఉపాసన కూడా అవుతుంది ఆ రకమైన ద్వైతము చాలా ఇబ్బందితో కూడిన ద్వైతము అయితే ఆరంభంలో ఉంటుంది అలాగా ఇప్పుడు ఆరంభంలో అలాగా శ్రీరామకృష్ణ గారు చెప్పేవారు భక్తి రెండు రకాలు వైధిభక్తి రాగభక్తి వైధిభక్తి అంటే అంతా విధి ప్రకారం చేస్తాడు కర్మకి బయట నుండే కర్మకి ప్రధానం విధి మీకు దృష్టాంతం చెప్తాం మా చిన్నప్పుడు మేము ఏం చేసామంటే ఒకసారి గణపతి నవరాత్రులు వస్తున్నాయి అంటే ఆ పూజ అంతా మనకి తెలుస్తూ ఉండేది అప్పుడు అలా ఉండేది అన్నీ తెలిసి ఇది విద్వాంసులు అన్నీ అలా పట్టేస్తూ ఉండేవాళ్ళు ఆ గణపతి పూజ అంతా మనకి కంఠపుఠం దాంట్లో ఏకవింశతి పూజయామి అని ఉండేది ఇరవై పూజ ఆ లిస్టు రాసుకోవడం సంస్కృతం నేను అలా చేశాను ఇరవై ఒక్క పత్రాలు లిస్టు కరవీరపత్రం పూజ ఆమె దుత్తూరపత్రం పూజ్యామి అంటూ ఇలా ఉంటాయి ఏవో పత్రం పూజేయామి ఇలా ఏవో ఉంటాయి ఆ ఇరవై దాంట్లో తెలుగు పేర్లు మనకి తెలియాలి కదా అవి పట్టుకోవాలంటే తెలుగు తెలియాలి ఆ తెలుగు నాకు నాలుగో ఐదో తెలిసాయి అవి రాసుకున్నా సుబ్రాహ్చర్ దగ్గర కూర్చుని నాకు తెలియని వాటి తెలుగు కొన్ని రాసుకున్నా ఇంకా రెండో మూడు దగ్గరిపోయాయి డిక్షనరీ పట్టుకుని రాసుకోండి ఇరవై ఒకటి తెలుగు పేర్లు వచ్చాయి ఇప్పుడు ఇవి ఎక్కడ దొరుకుతాయి ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఒక పత్రాలు పూజ చేయాలి ఇప్పుడు అందుకోసం వెతకడం ప్రారంభిస్తే ఓ డదనో ఎన్నో పూజ ఇది వైధిభక్తికి దృష్టాంతం చెప్పాను మేము